ీ వృద్ధో నమీ ఓం గణానా బ్రహ్మణస్పత ఆనష్ సాధన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యవంతం వందే గురు పరంపరా క్షేత్రజ్ఞామాం బుద్ధి సర్వేత్రుభాత క్షేత్రక్షేత్రం మతం మమ సుఖదుఖ మహాత్మకత్వాది ఆత్మన నా యుక్త అవిద్యాతత్వా విశేషా జరామృతులతో నా అతుల్యవాత ఇది చేయనం చేస్తూ ఉన్నాము కొంచెం జటిలమైన విచారము వివేకానికి సంబంధించింది వివేకం అంటే తేడా జనరల్ జనరల్లీ జనులయూ కన్ఫ్యూషన్ ఎక్కువగా కన్ఫ్యూషన్ అంటే అదిలో తప్పు మాట అన్నారని మీరు అనుకోద్దు ఇంట్లో ఎవరిని ఎన్నించి మాట ఏం కాదు కన్ఫ్యూషన్ అంటే అనేక అంశాలని ఒకదానికొకట కలగాపలం చేసేసుకుని పెట్టుకోవడం దీనికి సైకాలజీలో పేరు నూడిల్ థింకింగ్ అంట నూడి థింకింగ్ అంటే నూడిల్లో ఎలా వస్తుందంటే ఒక సింగిల్ నూడిల్ రాదు మీరు ఒక నూడి ఎంత నిలుస్తున్నా ఇది చేసేసి దిష్ ఒక నూడిల్ తీసేపటికి దాంట్లో ఉన్నట్టుగా ఇంకో అలా నూడిల్స్ వస్తుంది ఆ మూడింగ్స్ విడివిడిగా ఉండవు అంత కలగా కుల ఉంటాయి ఆ విధంగా మన మనస్సులో కూడా అలా ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వివేకము కన్ఫ్యూషన్ కాపోజిట్ ఏమిటి వివేకము అంటే క్లారిటీ ఉండాలి ఇప్పుడు ఇక్కడ అవివేకము వల్లనే వలన మనిషి సంసారంలో కంధించబడుతూ ఉంటాడు వివేకము వలన ముక్తుడవుతాడు ఇది వ్యవస్థ ఇప్పుడు తేడా వివేకము అంటే తేడాగా తెలియక ఇప్పుడు ఆత్మ అంటే ఆత్మయే నేను నేను యొక్క యథార్థ స్వరూపము అయితే ఆత్మ అని పేరు నేను ఆత్మ కానిది అని ఆత్మ ఇప్పుడు దేహము ఆత్మ చూసుకోండి దేహధర్మ దేహము ఆత్మ అన్నప్పుడు దేహమే ఆత్మయని ఆత్మయే దేహమని ధర్మ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అలా ఉంటుంది కన్ఫ్యూషన్ కాని స్థితి ఎలా దేహము దేహమే అది భౌతికము అది ఆత్మ నా స్వరూపము కాదు నేను తెలియవాడను దేహమును తెలియవాడను నేను క్షేత్రజ్ఞులను దేహము క్షేత్రము అని అన్నింటిని విడివిడిగా తెలుసుకుంటా దాన్ని వివేకము అని అంటారు నేను ఈ శంకరంలో దృష్టాంతం ఇచ్చారు ఇప్పుడు కొయ్య కొయ్య ఒకటి ఉంటుంది కొయ్యని చూసి మనిషి అని భ్రమపడతాడు కొంచెం మసక చీకట్లో ఉండాలి మంచి వెలుతుర్లో కొయ్య పెట్టి మనిషిని భ్రమపడతారా వెళ్ళనా భ్రమపడదు మసక చీకట్లోనే చిమ్మ చీకటి అంటే దత్తని చీకట్లో కొయ్యని చూసి మనిషినే వెళ్ళనా భ్రమపడతారా పడ్డు ఎందుకని కొయ్యే కనపడదు ఇంకా మనిషిని భ్రమపడడానికి అవకాశం కాబట్టి కన్ఫ్యూషన్ ఉండాలంటే కొంత తెలుసు కొంత తెలిసిస్తేనే కన్ఫ్యూజన్ ఏమీ తెలియదు బ్లిస్ is ఇగ్నరెన్స్ ఏమీ తెలియకపోతే సార్ ఇట్ ఈస్ నాట్ జాదర్ ఇట్ ఈస్ జాదర్గా ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ సో ఏమీ తెలియని వాడికి ఏ కన్ఫ్యూషన్ ఉండదు వాడు పోతూ ఉంటాడు అలా ఏదో ఒక దాటిని పడిపోతూ ఉంటాడు అంటే ఉంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారంటే అది ఇగ్నోరెన్స్ ని అది ఇగ్నోరెన్స్కి ఒక శోభనిచ్చి మాట కాదు ఇంకా అలా అన్నారంటే ఒక ఎక్స్ప్రెషన్ అంతేగాని అయితే మనందరం ఇగ్నోరెన్స్ లో ఉండిపోదాం అనే అభిప్రాయం కాదు So, ignorancy is bliss. But, how uh, uh, uh, yeah, long does that happen? Anyway, when is this person? When the person is confused, the person is confused between the post and the person. The person is confused, the person is confused. That is the confusion. The confusion is that the person is confused by the person, the person is confused by the person. వీడు అధ్యాస చేస్తూ ఉంటాడు అధ్యాస అంటే ఆరోపించుట అది పైన ఆశ ఉంచుతా ఆరోపించుట వీడు కొయ్య ధర్మములు పూస్టిల్లా ఆరోపిస్తారు ఎంత పొరుగ్గా ఉన్నాడో వీడు అని ఆ కొయ్య యొక్క పొడవుని మనిషికి ఆరోపిస్తాడు ఆ మనిషిని వీడు దొంగ అనుకుంటాడు అదిగో దొంగ చోరుడు సో మనుషుల్లో చోరులు ఉంటారు ఆ చోరత్వము ధర్మాన్ని కొయ్యకి ఆరోపిస్తారు సో ఆ విధంగా ఆ కన్ఫ్యూషన్ లో మనిషి ధర్మాలను కొయ్యకి కొయ్య ధర్మాలని మనిషికి ఆరోపించుతా దీనిపై అధ్యాస అంటారు ఈ అధ్యాస అనే మాట మీరు పట్టుకోలేదు అధ్యాస అంటే ఒకదాన్ని మరొకదాన్ని కలగాబురోని చేసి పెట్టుత కన్ఫ్యూషన్ ఇంగ్లీష్లో కన్ఫ్యూషన్ వెరీ సింపుల్ వర్డ్ కన్ఫ్యూషన్ దానికి నౌన్ ఫామ్ టు కన్పౌండ్ కన్ఫౌండ్ కన్ఫౌండెడ్ ఆ దాని ది అది గర్భ కన్భవంగా గర్భు కన్భవంగా గర్భఫార్మ్ నవ్వు ఫార్మ్ కాదు నవ్వు ఏమిటి కన్ఫ్యూజన్ ఆ దాన్ని దీన్ని ఒక కలరాపడింగ్ చేసేటప్పుడు మూడి థింకింగ్ అని అన్నానే అలాగనమాట సో కొయ్యే మనిషిని భ్రమ పొద్దుత సరిగ్గా అదే విధంగా ఆత్మ అనాత్మ దేహము అనాత్మ ఆత్మ అంటే చైతన్యమే ఆత్మ ఈ రెండింటి మధ్యని వీళ్ళు కన్ఫ్యూజన్ చేసి పెట్టుకుంటాడు కన్ఫ్యూజన్ పెట్టుకుంటే ఏమవుతుంది దేహమే ఆత్మ అని భ్రమ పడతాడు దేహధర్మములైనటువంటి చావు పుట్టుక చావు ఆత్మ మీద ఆరోపిస్తాడు ఆత్మధర్మములైనటువంటి తెలివి దేహాన్ని ఆరోపిస్తాడు ఇది అవివేకము అని శంకరులు చెప్తున్నారు దాని మీద పూర్వపక్షం హోటం పూర్వపక్షం ఇచ్చిన దృష్టాంతము దాష్టాంతికము సరిగ్గా కుదరటం లేదు దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ దేన్నైతే మీరు ఇలస్ట్రేట్ వివరిస్తున్నారో దానిని సంస్కృతంలో దార్ష్టాంతికము అని అంటారు ఇప్పుడు ఇక్కడ దార్ష్టాంతికమేమిటి ఆత్మ అనాత్మ అవివేకము దార్ష్టాంతికము దృష్టాంతమేమిటి కొయ్యా మనిషిల మధ్యనంటే భ్రమ దృష్టాంతం వరపక్ష అంటున్నాడు ఈ దృష్టాంతానికి ఆ దార్ంతికాంతానికి పొసగదు ఎందుకంటే దృష్టాంతంలో కొయ్య జ్ఞేయము మనిషి కూడా జ్ఞేయము అదే అసలు దార్ష్టాంతికములో దేహము జ్ఞేయము కానీ ఆత్మ జ్ఞాత జ్ఞేయము నువ్వు జ్ఞేయము జ్ఞాత దార్ష్టాంతికమై ఉండగా ఒక జ్ఞేయము ఇంకో జ్ఞేయము దృష్టాంతం ఎలా ఇస్తావు అని పూర్వపక్షం యొక్క అబ్జెక్షన్ ఆ అబ్జెక్షన్ అయితే ఇంప్లికేషన్ ఏమోకో తెలిసినా ఇంప్లికేషన్ ఏమిటంటే ఇదంతా నిన్న చెప్పింది నేను మీరు ఒకసారి ఫీజ్గా రీక్యాప్ చెప్తున్నాను ఇంప్లికేషన్ ఏమిటంటే కొయ్య మనిషి రెండు ధ్యేయములే కనుక పరస్పరము ధర్మముల యొక్క అధ్యయారూపము ఉండవచ్చుగాక కానీ ఆత్మ దేహము ఒకటి ధ్యేయము ఇంకొకటి జ్ఞాత అయినట్టు కనుక ఇక్కడ పరస్పర అధ్యాసం ఉండాలనే నియమం ఏమీ లేదు అంటే అర్థమే వాడి అభిప్రాయం ఏంటి దేహము యొక్క ధర్మములు అనాత్మ ధర్మములు ఆత్మకు సంక్రమించే అవకాశము కలదు సంక్రమించవు అని నీవు చెప్పడానికి వీలు లేదు ఈ రకే నువ్వు తిటి దృష్టాంతానికి దాష్టాంతకానికి తేడా ఉన్నది జరుగుతా ఇంతవరకు అర్థమైంద ఫాలోయింగ్ ఓకే నా సమో అది ఆ పేర చూస్తున్నామ్మా సో అన్యోన్యస్ అధ్యస్థ విద్య దేహాత్మనోహటు జ్ఞే జ్ఞేత్రో జ్ఞాత్రో ఏవ ఇతరేతరాధ్యాస ఇది నా సమో దృష్టాంత దృష్టాంతం లేదు దృష్టాంతము సమానంగా ఉండాలి కదా సమానంగా దృష్టాంతము లేదు అత దేహధర్మ జ్ఞేయ అతి జ్ఞాతు ఆత్మనీ కాబట్టి దేహము జ్ఞేయము దాంతో సందేహమే లేదు దేహము మనకి తెలుస్తూ ఉంటుంది ఎవరికి తెలుస్తూ ఉంటుంది జ్ఞాతకు తెలుస్తూ ఉంటుంది జ్ఞేయము జ్ఞాత ఇక్కడ అన్యోన్యము ధర్మముల యొక్క సంక్రమణము మేము అంగీకరిస్తాము అంటే అభిప్రాయం ఏమిటి దేహధర్మములను మేము దేహధర్మములు జ్ఞాతకు వస్తాయి అని మేము స్వీకరిస్తాము దేహధర్మములు ఏమిటి చావు పుట్టుకలు పుట్టుక చావు దేహధర్మాలు అవి జ్ఞాతకి వస్తాయి కాబట్టి లోకంలో అందరూ కూడా నేను పుట్టాను నేను చచ్చిపోతాను అని న్యాయమే ఓకే అచైతన్యాది ప్రసంగా ఈ ఆర్గ్యుమెంట్ తప్పు మీకు చాలా ఓపుకు ఉండాలి నేను చాలాసార్లు చెప్తున్నా మీకు చాలా ఓపుకు ఉండాలి ఎందుకంటే ఈ పాఠం ఇప్పట్లో అయితే ఒక కొలుకు వచ్చేదేమీ కాదు తర్వాత మీకు ఫ్రీ ఫిక్సేషన్స్ ఏమి ఉండకూడదు ప్రెజ్యుడిషస్ ఏమీ ఉండకూడదు చాలా ఓపెన్ మైండ్తో వినాల్సింది తర్వాత మనకు తెలుసున్న విషయమే ఇది అనే కలలో కూడా అనుకోకూడదు ఐ నో అనే మాట దర్జా మీద రాకూడదు ఐ నో అనే మాట లేకుండా ఇంతకుముందు మనకు తెలుసున్నటువంటి అభిప్రాయాలని భావాలని పక్కకు పెట్టి తర్వాత ఓపిక పెట్టుకుని ఓపిక పేషన్స్ పెట్టుకుని మీరు వింటే ఇది మీరు గచ్చెక్కుతారు నేను కృతార్థం అవుతాను రాబోయే నాలుగు మాసాల్లో నా ఈ ఆర్క్యుమెంట్ అంటే దేహధర్మములైన పుట్టు కాదు చాలు ఆత్మకు వచ్చేస్తాయి అంటున్నాడు తను పూర్వపక్ష ఇది తప్పు ఎందుకంటే అచైతన్యాది ప్రసంగా అది సంగ్రహవాక్యం అంటే దాని అర్థం ఏంటంటే దేహధర్మాలు వస్తాయి అంటే దేహము జడం అచైతన్యం చైతన్య భిన్నం అది దేహము కాబట్టి ఆత్మకి జడత్వంలోనే ధర్మం వచ్చేస్తుంది ఆత్మ కూడా జడమైపోతుంది ఆత్మ జడమా ఆత్మ తెలివి స్వరూపం కాగలదు కదా కాబట్టి ఇటువంటి అవకటవక నిర్ణయాలు మనకు వస్తాయి అది తప్పు కాబట్టి మీ ఆత్మంటే తప్పు అని ఖండిస్తున్నారు సిద్ధార్థ దాన్ని వివరిస్తారు ఎది ధ్యేయస్య దేహాదే క్షేత్రస్ ధర్మా సుఖ జాతు అంటే వాళ్ళు ఏమంటారంటే సుఖ దుఃఖములో ఆత్మకున్నాయి అన్నారు సుఖ దుఃఖంలో ఆత్మకున్నాయి తర్వాత మోహము అంటే కన్ఫ్యూషన్ మోహము అంటే కన్ఫ్యూషన్ అది కూడా ఆత్మకే ఆత్మకే ఉన్నది ఇచ్చ అంటే కోరిక అది కూడా ఆత్మకే ఉన్నది ఆదిశబ్దించేత భయం తీసుకోండి భయము అది కూడా ఆత్మకే ఉంటుంది అని అంటారు వాళ్ళు అంటే ఏమైనట్టు సుఖదుఖ మోహా ఇచ్చా భయము ఇవన్నీ ఆత్మలతో ఉన్నట్లయితే ఆత్మ సంసారైపోతుంది తప్ప అది అది అసంసారి ఈశ్వరుడయ్యే ప్రసక్తి ఉండదు కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ద్వైతపు సిద్ధిస్తూ ఉంటుంది అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ సో వాళ్ళు ఏమంటున్నారంటే సుఖదుఖ మోహా ఇచ్చా భయాది ధర్మములన్నీ కూడా అది క్షేత్రము ధర్మములే క్షేత్రము అంటే దేహము ఆ రెండు క్షేత్రం అవన్నీ కూడా క్షేత్రధర్మములే క్షేత్రధర్మములైన సుఖదుఖమో ఇచ్చా భయములు ఆత్మకి వచ్చేస్తాయి అని అన్నట్లయితే అలా అంటున్నారు కదా తను వాళ్ళు అలా అన్నట్లయితే దాని వలన చాలా చాలా ఎలాగా తర్హి ధేయస్య క్షేత్రస్య ధర్మా కేచన ఆత్మనోభవంతి అవిద్యాధ్యారోపితా జరామరణాదయస్టు నవంతి ఇది విశేష హేతు వక్తవ్య ఈ ఆస్తికులు ఈ పూర్వపక్షులు కూడా ఆస్తికులే అంటే ద్వైతులు ద్వైతులు కూడా ఆస్తికులేగా ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని అర్థం చేస్తారు దేవుత్ర ఈశ్వరుడికి జీవుడికి భేదం ఏమిటి అంటే జీవుడు సంసారి ఈశ్వరుడు అసంసారి జీవుడు సంసారం ఎలా అయ్యాడు అంటే దేవుడికి సుఖము దుఃఖము మోహము ఇచ్చా భయము ఉన్నాయి కనుక సంసార అయ్యాడు ఈ సుఖ దుఃఖ మోహ ఇచ్ఛా భయములు దేని ధర్మములు క్షేత్రమైన మనస్సు యొక్క ధర్మములా లేక ఆత్మ చైతన్యం యొక్క ధర్మములా అంటే వీళ్ళు ఏమంటారు అఫోర్స్ క్షేత్రము యొక్క ధర్మములే మనస్సు యొక్క ధర్మములే కానీ మనస్సు యొక్క ధర్మములు ఆత్మకు వస్తాయి అని అంటున్నా ఎందుకు వస్తాయి ఎందుకంటే రెండు కలిసిమెలిసి ఉన్నాయి గనక ఆత్మకి క్షేత్రము యొక్క ధర్మములు మనస్సు యొక్క ధర్మములు వచ్చేస్తాయి అంటే శంకర్ అంటున్నారు అయితే మరి దేహము క్షేత్రమా కదా క్షేత్రమే దేహము పుట్టుగా చాల్ము గలదు కదా అవును అయితే మరి దేహముతో పాటుగా పుట్టుక చాము అనే ధర్మములు కూడా ఆత్మకి వస్తాయి అని ఒప్పుకుంటావా మేము అది ఒప్పుకోను అది ఒప్పుకుంటే నాస్తికులు అయిపోతారు తెలుసా ఇంకా తేడా దేహము పుట్టినప్పుడు ఆత్మ పుట్టింది దేహము చచ్చినప్పుడు ఆత్మ చచ్చింది అంటే వాళ్ళు నాస్తికుడు అంటారు వీళ్ళు నాస్తికులు కాదు నాస్తికుడు అంటే ఇది ఈశ్వరుడు అనే ప్రసక్తి ఉండదు కాబట్టి అవి మాత్రం రావు ఇది దేహము యొక్క పుట్టుక చావు ఆత్మకి రావు దేహము యౌ్వనము వృద్ధాత్మ్యము దేహానికి ఉంటాయి ధర్మాలు వయస్సు పెద్ద వయస్సు చిన్న వయస్సు పెద్ద వయస్సు దేహ ధర్మాలు అది ఆత్మకు వస్తాయా రావు మనస్సు అనే క్షేత్రం యొక్క సుఖదుఖాదులు ఆత్మకు వస్తాయి వస్తాయి ఏమిటి చైనా సుఖరుఖాదులు క్షేత్రధర్మములే జరామరణములు క్షేత్రధర్మములే నువ్వేమో స్వర్గలోకానికి వెళ్లే ఒక జీవాత్మని అట్టి పెట్టడం కోసం దేహధర్మములైన జరామరణములు జీవుడికి రావు అంటావు కానీ జీవుణ్ణి కంటే సెపరేట్ గా మనోధర్మములైన సుఖ దుఃఖాలను జీవుడికి సంక్రమిస్తాయి అంటావు ఈ రకంగా తేడా ఏమున్నది క్షేత్రధర్మాలు వస్తే అన్నీ వస్తాయి రాకుంటే ఏది రాదు ఏవో కొన్ని వస్తాయి ఆత్మకి రావు అలాగే కొన్ని ఎందుకు మేము నాస్తికులం కాదు ఆస్తికులము నాస్తికులకి మాకు తేడా ఉంది అందుకోసం కొన్ని క్షేత్ర ఆత్మకి రావు కానీ జీవుడు ఈశ్వరుడు వేరు వేరు కాబట్టి మరికొన్ని క్షేత్ర ఆత్మకి వస్తాయి అనే రెండింటికి తేడా ఏమిటి చెప్పు అయితే నాస్తికుడు అవ్వాలి లేకపోతే అద్వైత అవ్వాలి ఎటు కాకుండా ఈ అర్ధజనతీయము ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో కొన్ని ధర్మాలు దేహధర్మములు క్షేత్ర ధర్మములు కొన్ని ఆత్మకు వస్తాయి కొన్ని రావు అనేది ఆర్గ్యుమెంట్ తప్పదు అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఏదో పద్ధతిగా ఉండద్దా ఇవి కాదు అవి మధ్యలో ఆ రెండింటి మధ్యలో అలాగ అసందగ్ధంగా ఉండకూడదు అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అది పద్ధతి అయితే రాష్ట్రకుడు లేకపోతే ఆ ద్వైతుడు అది మధ్యలో ద్వైతవాదాలు లక్ష్యం సమ్ ఇన్వెస్ట్ సమ్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో హౌ ఫార్ మంచిది వాళ్ళండి ఆ డైగ్రెషన్ వదిలిపెట్టేయండి డై బీజేపీ కాంగ్రెస్ గురించి పక్కన పెట్టాయండి దాన్ని ఆలోచిస్తూ కూర్చోద్దు ఇది విశేష హేతు వక్తవ్య ఏమిటి ఆ తేడాకి కారణం ఏమిటో చెప్పుడు అని సిద్ధాంతం అవుతున్నాడు అస్తి అనుమానం పైగా అనుమానం ఒకటి మేము చెప్తాం ఏమిటి క్షేత్రధర్మములైన సుఖ దుఃఖాదులు ఆత్మకు రావు అని మేము అనుమానం చెప్తాం అనుమానము అంటే తెలుగు అనుమానం కాదు తెలుగు అనుమానం అంటే డౌట్ అది కాదు అనుమాన శుద్ధానికి సంస్కృతంలో డౌట్ అనే మాటే లేదు సంస్కృతంలో డౌట్ అనాలంటే సంశయ హానో సందేహ హానో అనాల్సి ఉంటుంది మీరు అనుమానం అంటే ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే అనుమానం వస్తున్నాడు అంటే ఎవడో అనుకోడు ఆ భాష ఫస్ట్ సో అనుమానం అంటే సిల్లాటిజం అంటే ఒక యుక్తిని ఒక హేతువుని చెప్పేటప్పుడు పద్ధతిలో చెప్తారు అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి పర్వతో మహిమాన్ ధూమా యథా మహాన్సహ అది వాక్యం ఆ పర్వతము నందు అగ్ని ఉన్నది పర్వతము అగ్ని గలది పర్వతము అన్ని అగ్ని గలది అంటే అగ్ని పర్వతము అదే అగ్ని పర్వతము అందువల్ల మీకే కనపడుతుందా అగ్ని కనపడదు అగ్నిపర్వతంలో అగ్ని అని కనపడదు ఇప్పుడు అగ్నిపర్వతం చూపిస్తామని తీసుకెళ్తా ఈ ఈ మంగళం నాకైంది అంతే అగ్నిపర్వతం చూపిస్తా ఉన్నారు చూపిస్తా ఉంటే నేను విమానం ఎత్తి వెళ్ళాలి విమానం ఐదు గంటల ప్రయాణం జెట్ ల్యాగ్ టైం డిఫరెన్స్ ఎన్నో కష్టాలు పడి పెంగి చెప్పులో సరిగ్గా ఉండవు ఇంత కష్టపడి పోలే కష్టం పడితే పడ్డావు అగ్నిపర్వతం చూద్దామని వెళితే వాడు పొగ చూపిస్తాడు పది మైళ్ళ దూరం నుంచి అది పొగ అది పొగ అక్కడ మేఘంలో ఉంది అది చూపించి చూపి చూశాను అక్కడ మేఘంలో ఉంది మేఘం కాదండి అది పొగ ఓహో పొగ అది మేఘమేమో అనుకున్నాను నేను మరి అంత ఎత్తు నల్ల నల్లగా ఉంటాయనిపిస్తుంది మేఘమేమో అనుకున్నాను మేఘం కరయే బాబు పొగ సంఖ్య చూడమంటాడు కళ్ళ చూడు సొద్దు మళ్ళీ సంచావు ఓకే చిన్న తేడా అయితే ఉంది మేఘమని భ్రమ పొగ అయితే మేఘం కర ఓకే పొగ అయితే చూసేసాను అగ్నిపర్వతం చూపించదు ఇంకా అగ్నిపర్వతం చూపించడమే ఉండదు మీరు ఊహించుకోవడమే అగ్నిపర్వతం అంటే నేనన్నాను ఈ పని అక్కడ ఇంటి దగ్గర గుర్తుంచేయొచ్చు కదా దీనికోసం ఇంత ప్రయాణకు ఖర్చులు పెట్టుకుని ఇంత కష్టపడి ఇక్కడికి రావడం పొగ చూసి అగ్ని ఉందని ఊహించడానికి ఇంత ప్రయాణం చేసి రావడం ఎందుకు పొగ ఉందని మీరు చెప్తే ఓ అగ్ని కూడా ఊరు ఊహించుండే వాళ్ళం అస్థు అదే అనుమానం పొగ పొగ వస్తోంది కాబట్టి ఏం చేసాము ఇప్పుడు అగ్ని అగ్ని పడవటము పొగొస్తోంది అంటే కాబట్టి అగ్ని ఉన్నట్టేనా ఎస్ ఎలాగా యథా మహానసా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ పొద్దున్నే ఆరు గంటలు కాఫీ తాగాలి కాఫీ తాగాలంటే ఏ ఇంటికి కాఫీకి వెళ్ళాలి అంటే మీరు ఏ ఇంటికి చూడు నుంచి పొగొస్తుందో చూడాలి ఆ ఇంట్లో పొగొస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చున్నా ఏమో బాగానే ఉన్నారా అంటాను ఫాలో చేయాలి ఇక కాఫీ బట్టి పున్నట్టున్నారు పొగొస్తుంది కదా నాకు కూడా కాఫీ ఇవ్వండి అంటే వాళ్ళు పొగని బట్టి నిప్పున్నదనే సంగతి మనకి మహానసము అంటే కిచెన్ వంటగదు వంటగదు దగ్గర మనకి పెద్ద అనుభవం కలిగినది కాబట్టి అక్కడ కూడా పొగ వస్తుంది కనుక అక్కడ నొప్పు ఉన్నది ఇది దీన్ని అనుమానము అంట అర్థమైందండి అను ఒకదాన్ని అనుసరించి మానము తెలుసుకుంటా అను ఒకదాన్ని అనుసరించి ఏదైనా అనుసరించారు పొగ వచ్చిన తోట నిప్పు ఉంటుంది అనే విషయాన్ని మనం వంట ఇంట్లో నేర్చుకుని దానిని అనుసరించి ఆ కొండ మీద పొగ వస్తుంది కాబట్టి అది నిప్పు ఉన్న కొండ అని పేర్చారు అనుమానము అని అంటారు ఇప్పుడు అనుమానంలో ఆ వాక్యాన్ని కరెక్ట్ గా పెట్టాలి మీరు ఆ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలి తెలుగులో ఇస్తావుతుందండి కొండ ఎందు కొండ నిప్పు కొండ నిప్పు పొగ వస్తోంది కనుక వంట గది అర్థమైన వాక్యం అలాగే చెప్పాలి ఆ వాక్యాలు ఎలాగా కొండ నిప్పుగలది పొగ వస్తోంది కనుక వంట గది ఇప్పుడు ఇది పాజిటివ్ అనుమానం నెగిటివ్ అనుమానం కూడా అలాగే ఉంటుంది రెక్కడ సెంటెన్స్ అలా అనుమానం చెప్తా చూడండి శంకర్లన్న అనుమానం ఆత్మస్వరూపం నందు ది క్షేత్రిండవు నభవంతి ఇది అస్తి అనుమానం అనుమానం ఉందంటున్నారు కాబట్టి అనుమానం నేను చెప్తా చూడండి ఆత్మస్వరూపమునందు ఎందుకుండవు అజ్ఞానము చేత ఆరోపించబడుతున్నాయి గనుక అంటే దేనిని దేనిని అజ్ఞానం చేత మీరు ఆరోపిస్తారో అది యథార్థంగా ఉండదు అజ్ఞాన్సి జో హోతాయి ఓ అసల్మే నహి హోతాయి అర్థమైందండి సో కాబట్టి ఆత్మస్వరూపములందుకదుఖములు ఉండవు ఎందువల్ల అజ్ఞానము చే ఆరోపించబడినవి కనుక దృష్టాంతం చెప్పాలి యథా మహానసలాగా దృష్టాంతం చెప్పొద్దామని వంటక దృష్టాంతం చెప్పారు కదా జరామరణములు వల్లవే అర్థమైందా జరామరణములు ఆత్మకున్నాయా లేదని మీరు చెప్పండి లేదు ఉన్నాయని భ్రమ పడుతున్నారే భ్రమేది జరామరణములు మరి దేవి ధర్మములు క్షేత్రధర్మములు అది ఆత్మక్షేత్రజ్ఞము క్షేత్రజ్ఞులు అజ్ఞానం చేత కొంతమంది జనావరణములనే క్షేత్రధర్మములను ఆత్మవంత్రులు అధ్యారోపణం చేసిన అవి అజ్ఞానము చేత అధ్యారోపితము గనుక అవి యథార్థముగా ఆత్మస్వరూపమునందు లేవు అది దృష్టాంతం అదే విధముగా సుఖదుఖాది క్షేత్రధర్మములు కూడా ఆత్మస్వరూపమునందు లేవు ఎందువల్ల అంటే కేవలము అజ్ఞానము చేతనే ఆరోపించబడుతున్నది గనుక మళ్ళీ తెలుగులో మళ్ళీ ఇంకోసారి అనుమానం చెప్తున్నా తెలుగులో మీకు పేరుకే తెలియడం కోసం నేను కృషి చేస్తున్నా మీరు దాన్ని పట్టుకోవాలి ఆత్మస్వరూపమునందు సుఖ దుఃఖాదులు లేవు అజ్ఞానము చేత ఆరోపించబడుతున్నాయి కనుక జరామరణములు ఎలా అయితే క్షేత్రధర్మములైన జరామరణములు అజ్ఞానము చేత ఆరోపించబడినా ఆత్మకు యథార్థముగా లేవో అదేవిధముగా సుఖదుఖాది క్షేత్రధర్మములు అజ్ఞానం చేత ఆరోపించబడుతున్నవి కనుక ఆత్మస్వరూపముందు లేవు అని ఫలితార్థము తెలిసిందా దీన్ని సంస్కృతంలో చెప్తా పట్టుకోండి సుఖదుదయ ఆత్మని నవంతి అజ్ఞాన ఆరోపితవాత్ జరామరణాదయ తెలిసిందండి ఇంకా అదొక హేతువు చెప్పారు నవంతి ఇది అస్తి అనుమానం అవిద్యాధ్యారోపితత్వాత్ జాదిమత్ ఇది అనుమానం అస్తి అని అన్వయం ఇంకో హేతువు చెప్తున్నారు అంటే సుఖ దుఃఖాదులు ఆత్మస్వరూపం నందు లేదు అన్నదానికి అనుమానం ఒకటి చెప్పారు ఇంకొక హేతువు చెప్తున్నారు హేయత్వాధేయత్వా ఇత్యాది ఇది కూడా అనుమానాలే ఇది కూడా అనుమానాలే అలాగే చెప్తా చూడండి ఇప్పుడు ఏది మీరు తృసెద్దామని చూస్తారో ఇది నాకు వద్దు అని మీరు తృసెద్దామని దేన్ని చూస్తారో అది ఆత్మ కాదు అది అనాత్మయే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక కారు ఉంది ఈ కారు ఎప్పుడో ఆ పదేళ్ల క్రితం కొన్నా మారుతీ కాదు కానీ అంబాసిడర్ అంబాసిడర్ అంబాసిడర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అంబాసిడర్ కార్ అంటే నెహ్రూబియన్ సోషలిజంకి చక్కటి దృష్టాంత టెక్నాలజీ హ్యాస్ ప్రోసర్ ఇంకా టెక్నాలజీ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళకూడదు అలా ప్రోజ్ ఫ్రూజ్ అయిపోయి ఉంటుంది అదే అంబాసిడర్ కార్ అంటే వీడి అంబాసిడర్ కార్ ఒకటి ఉంది వీడికి దాన్ని చూసినప్పుడల్లా దుఃఖం వస్తుంది ఎందుకంటే దాన్ని నేను నడుపుదా ఉంటే అదేమో డగడగడగా ఆడిపోతే చాలా కష్టాన్ని కలిగిస్తుంది అవతల పారేద్దామంటే అదే చిన్న వస్తువుగా తీసుకెళ్ళి అవతల పారేయడానికి అది అది పారేస్తే కానీ కొత్త కారు కొనుక్కుందుకు లేదు కాబట్టి వాడు ప్రా ప్రార్థన చేస్తూ ఉంటాడు నాకెప్పటికైనా హే వెంకటేశ్వర స్వామి ఈ అందాసి కార్ని వదిలించే ఉంటే మీ దగ్గరకు వచ్చి తలనిలాలు సమర్పించుకుంటాను అది ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకంటే అది వదిలితే గానీ కొత్తగా కొనుక్కోవడానికి అవకాశం ఉండదు తెలిసిందాన్ని దాన్ని హేయము అంటే హేయము ఆ విధంగా దేనిని మీరు వదిలించుకున్నాం అనుకుంటారో అది ఆత్మధర్మము కాదు లైక్ వాట్ లైక్ అంబాసిడర్ ఓకే దేనిని మీరు పట్టుకున్నాం అనుకుంటారో ఉపాధేయము అది కూడా ఆత్మధర్మము కాదు కొత్త ఇంపాలా కార్ను నేను పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను అది ఆత్మధర్మం అవుతుందా కావాలి ఎందుకంటే తెలుసునండి ఆత్మధర్మం అయితే దాన్ని పట్టుకోవడము కుదరదు వదిలించుకోవడము కుదరదు పట్టుకోవాలన్నా వదిలించుకోవాలన్నా అది అనాత్మధర్మం అవ్వాలి తనని తాను పట్టుకోవడము కుదరదు తనను తాను వదిలించుకోవడము కుదరదు అర్థమైందండి కాబట్టి ఏదైనా ఒక దాన్ని నేను పట్టుకునే ఏదో ఒక దాన్ని మీ ముందు పెడతా ఇది హేయము అని నిరూపిస్తా అప్పుడు మీరు నాకేమని సమాధానం చెప్పాలి అది ఆత్మధర్మము కాదు అని చెప్పాలి చెప్పాలి ఇది ఉపాధేయము అని నిరూపిస్తా ఇప్పుడు మీరు వెంటనే ఏమని నిరూపించి ఏమని చెప్పాలి నాకు అది ఆత్మధర్మము కాదండి అని చెప్పాలి చెప్పాలా ఎందుకని అంటే హేయము గనుక ఎందుకని ఉపాధేయము గనుక అని చెప్పాలా ఉంటాయి అర్థమైన పాయింట్ చాలా చక్కటి పాయింట్ ఇప్పుడు చెప్పండి సుఖము ఆత్మధర్మము కాదు ఉపాధేయము గనుక దుఃఖము ఆత్మధర్మము కాదు హేయము గనుక అర్థమైందని కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు ఎలా చెప్తారంటే మీకు సుఖం కావాలని కొంత సుఖాన్ని పొందాలని మీరు అనుకుంటున్నారా లేదా అయ్యో అదే అనుకుంటున్నాం రోజంతా అదే కాబట్టి అది ఆత్మధర్మము కాదు దుఃఖము ఆత్మధర్మము కాదు అదేంటే ఎందుకు కాదండి దుఃఖం నేను దుఃఖిస్తున్నా కదా అంటే నువ్వు దుఃఖాన్ని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావా అని చేస్తున్నాను కాబట్టి అది ఆత్మధర్మము కాదు వాటే ఆర్గ్యుమెంట్కి చాలా సూక్ష్మమైన విచారం అనిచేసిన ఆత్మకు అహేయము అనుపాదేయము దేన్ని మీరు వదిలించుకోలేరో దేన్ని మీరు పట్టుకోలేరో అది ఏ ఆత్మధర్మము అవుతుంది దేన్ని మీరు వదిలించుకుంటారో దేన్ని మీరు పట్టుకుంటారో అండు కూడా అనాత్మధర్మములే సుఖదుఖములు అనాత్మధర్మములు అది ఆత్మధర్మములు కావు క్షేత్రధర్మములు క్షేత్రజ్ఞ ధర్మములు కావు కాబట్టి ఇప్పుడు మూడు హేతువులు చెప్పారు సుఖ దుఃఖములు అనాత్మధర్మములు ఆత్మధర్మములు కావు ఇది చాలా వెయిటీ టాపిక్ ఇది ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోండి అఫ్కోర్స్ ఇట్ ఈస్ ట్రూ కానీ ఇది చాలా సింపుల్ థింగ్ ఇట్ ఈజ్ అబౌట్ లైఫ్ మీ లైఫ్ నా లైఫ్ దానికి సంబంధించిన విచారం మనకి జీవితంలో ఏదో సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు సుఖ దుఃఖాలు ఆత్మధర్మం కావు అలా వస్తుంటే కొద్ది ఆత్మధర్మం అయితే రాదు పోదు వచ్చిందంటే ఆత్మధర్మం కాదు పోయిందంటే ఆత్మధర్మం కాదు ఆత్మ అంటే ఆకాశం సుఖ దుఃఖాలంటే గుడ్ వెదరు బ్యాడ్ వెదరు గుడ్ వెదర్ వచ్చిపోతుంది ఆకాశము ఆకాశము బ్యాడ్ వెదరు వచ్చి పోతుంది ఆకాశం ఆత్మ ఆకాశము క్షేత్రధర్మములైన సుఖ దుఃఖములు ఆత్మయందు లేవు కాబట్టి ఏం జరిగింది ఆత్మయందు సుఖ దుఃఖములు లేకపోతే ఆత్మ అసంసారి అంటే ఆత్మకి ఈశ్వరుడికి భేదము లేవు తవ ఏముంది సవానుందా తత్రానుంద్రా తత్రానుందా తవానుందా తెలుగు పుష్కంలో ఏమనుంది తత్రానుందా తవా తప్పు తవా ఏ వంశీ ఐసహం తవా తప్పు ట్రాన్స్లేషన్లో కూడా తవ్ తత్రయే ఉండాలి తత్ర ఏ వంశీ అంటే గీతా పురస్కృష్ణంలో కూడా ఎప్పుడైనా ఓ తప్పు రావచ్చు ఎవ్ హ్యూమన్ వాళ్ళు వాళ్ళు ఎంత ప్రయత్నం సాధ్యమో హ్యూమన్లీ పాసిబుల్ ఎంతో అంత చేస్తారు తప్పు లేకుండా ఉండడానికి అలాగే ఎక్కడైనా ఓ తప్పు మనం అర్థం చేసుకోవాలి మన పుస్తకాల్లో కూడా ఎప్పుడైనా తప్పు దొరికితే ఇప్పుడు గీతా ప్రశ్న నేను ఎలా అయితే ప్రేమతో స్వీకరించానో మీరు కూడా అలాగే ఉండదు తప్పు ఉండదు ఎక్కడ ఏదైనా దొరినితే అకామిడేటివ్ అండ్ కైండ్గా ఏమిటండి స్వామి పుస్తకంలో తప్పు వచ్చిందని అనుకో త్ర ఏ ఏం తృత్వభోక్తృత్వ లక్షణ సంసార్యస్థా బరువైన వాక్యం అది అట్లుండగా అది అట్లుండగా అంటే అర్థం ఏంటి సుఖదు క్షేత్రధర్మములన్నీ కూడా ఆత్మస్వరూపంలో లేవు కానీ అజ్ఞానం చేతనే ఆరోపించబడుతున్నాయి అనే విషయం అట్లు ఉండగా అసలు ఇప్పుడు ఆత్మ సంసారి కాదు అన్నాం కదా ఆత్మ సంసారి కాదు అసలు సంసారం అంటే ఏమి చెప్పండి సంసారం అంటే దానికి డెఫినేషన్ ఇవ్వండి అనేక రకాలుగా చెప్పచ్చు సంసారాన్ని ఒక చోట శంకరుల సంసారాన్ని ఏమన్నారంటే ఆ విద్యా లక్షణ సంసార అన్నారు ఇక్కడ ఇంకో రకంగా చెప్తున్నారు దాన్నే సుబంధాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు ఇప్పుడు సంసారం ఉందండి ఏమిటి సంసారం ఏమిటండి మీరేమి సంసారం కష్టపడుతున్నారండి అని అడిగారు అనుకోండి ఏం చెప్పంటారండి ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరికో ఒకటి రోగం ఎప్పుడు ఆ డాక్టర్ ఆఫీసులు చూసి తిరుగుతూ ఉండడం ట్యాబ్లెట్లు మందులు ఇసులిచ్చిపోతూ ఉన్నాను ఒకటి సంసారం అలా ఉన్నాం సంసారం ఎలా ఉంటుంది ఎవరో సంసారం ఉంటావు నీకు వచ్చిన కష్టాలుంటాయి అండి మా ఆవిడ చెప్పిన మాట విందండి ఎప్పుడు ఎదురె చెందికలే నేను ఎస్ అంటే ఆమె నో అంటుంది నేను నో అంటే ఆమె ఎస్ అంటే అది ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగానే ఉన్నవాళ్ళు బాబు కానీ రోజు తీసులు అయిపో ఎందుకంటే ప్రేమగా ఉంటూ కొంచెం అనారోగ్యంగా ఉంటే కూడా మంచిది ఎవరిలో సంసారాల గురించి డెఫినెట్లీ చెప్పట ఏం చెప్తారో రకర సన్యాసులు ఉండే సంసారం వాళ్ళకు ఈ శిష్యులు ఉన్నారు వీళ్ళు రోజేమో ప్రేమ విందు ఓ రోజు విందు ఎవరో ఈ కడుపులు ఎండిపోయి తన మాకు వదిలిపెట్టి తను దానికి ఇంకా అయితే నా కడుపు నిండింది నేను ఇంకా తిన్నాను అంటే అబ్బాయి అలాగే ఉంటుంది మీరు వడ తినాల్సిందే ఈ లడ్డూ తినాల్సిందే అయా భోజనం లేదు ఈ రాత్రి వ్యవస్థ అయిన లేదంటే అవ్వడు చుట్టుపక్కల ఎవరు కనపడు కూడా కనుక ఫీజ్ ఈ స్పెల్లింగ్ లో తేడా ఎదుటింది ఈ చిన్న ఈయే తేడా ఈ పెట్టే ఫీజ్ ఈ పీసెస్ సంసారం ఈ సన్యాసుకో సంసారం కాబట్టి సంసారం పలు విధములు సంసార విముక్తి మాత్రం రేక రూపమే అంటే జ్ఞానాత్ సంసార విముక్తి సంసార విముక్తి ఒకే రూపంలో ఉంటుంది కానీ సంసారం మాత్రం అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ సంసారము అంటే అర్థము ఇది మరి తెలుసుకుంటే మరి ఒక దీన్ని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు చాలా వివేకం గల ఉండాలి కన్ఫ్యూషన్స్ అన్నీ పక్కన పెట్టాల్సి ఉంటుంది ఓపెన్ మైండ్ ఉండాలి చెప్పిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి యాక్సెప్ట్ చేయక్కల్లా అర్థం చేసుకోవాలి నాట్ గల్త్ వాట్ ఈజ్ సెమ్ యూ షుడ్ నాట్ బ్లాకెట్ యూ షుడ్ థింక్ అబౌత్ ఎందుకంటే కఠినమైన తెలుసుకోవడం కష్టమైన విషయం లేబెట్టి సంసారం అనగానే కర్తృత్వ భౌతృత్మ లక్ష్యం అది సంసారం నేను భోక్తను అంటే ఈ ఫలములను అనుభవించు వాడను ఫలములు అంటే సుఖము ఫలమే దుఃఖము ఫలమే సుఖ దుఃఖములనే సంసారంలో ఉండే ఫలములను అనుభవించి భోక్త నేనే ఈ కర్మలను చేయువాడను కర్మలంటే మళ్ళీ రెండు రకాలు ధర్మ అధర్మ రెండు రకముల కర్మలను చేసేది నేనే సుఖ దుఃఖములనే రెండు రకముల ఫలములను భోగించేది నేనే అనే అజ్ఞానంలో ఉండడమే సంసారం సంసారానికి చిహ్నం ఏమిటి అంటే కర్తృత్వం భోక్తృత్వం ఇప్పుడు ఎవడైనా ఒక ఆయన కనబడతారు కనబడి ఇదంతా ఇల్లు నేనే కట్టించాను అన్నాడు అనుకో ఇల్లు నేనే కట్టించాను అంటే అర్థమైతే మీరు అర్థమే అనుకోవాలి ఇదిగో సంసారం ఇలా ఉంటాయి మహాత్ములు అలా అనుకుంటారు ఓ మహాత్ముని ఒక ఆయన అభ్యక్షించాడు వెళ్ళాడు గట్టిగా ఎక్కడ కూడా వెళ్ళాలి వెళ్ళాడు అయితే ఆ మహాత్ముడు ఆ యజమాని యజమానుడయ్య నేను కొత్తగా కట్టిన ఇంటిది ఈ మధ్యనే మేము గృహప్రవేశం అది చేసి మీ ఇల్లంతా ఒక చిన్న రౌండ్ వేయిస్తాను ఈ లోపల వడ్డిస్తారు అన్న అని అన్నాడు సరే అండి మరి వెళ్ళాడు కాబట్టి చూడాలి ఇల్లంతా చూడటానికి మహాత్ముడు ఏమైనా ఏమైనా అభిప్రాయం ఉండదు ఇది బెడ్రూము ఇది బాత్రూము ఇవన్నీ అనిపిస్తా అయితే మరి గృహస్థులు నేనే కట్టించాను అని ఆయన అనుకోండి చూపిస్తారు బెడ్రూమ్ బాత్రూమ్తో సహా చూపిస్తాడు దేవుడి గుడి చూపిస్తాను బాత్రూమ్ చూపిస్తాను ఇదంతా నేనే కట్టాను నేను చూపిస్తాను అప్పుడు మహాత్ముడు లోపల ఉంటాడు ఏవైనా నువ్వు ఒక సంసారం కావాలి ఆయన ఎప్పుడు నీకు వివేకం వస్తుందో అనుకుంటాడు కానీ పైకి అన్నాడు పైకి ఏమంటాడు వాళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెడుతుంటే పైకి అలా అనలేడు అనుకుంటాడు ఇలాగే ఉంటారు సంసార్లు అర్థమైందండి అది కొంచెం కటుగా ఉంటుంది బట్ దట్ ఈస్ హావ్ యోజ్ ఇంకొకటి అంటాడు నేను మా మా పిల్లలందరినీ పైకి వచ్చేసానండి మన వాళ్ళు వచ్చేశారు మన వాళ్ళు వచ్చేసారు నేను వాళ్ళతోటి నా రిటైర్మెంట్ నేను ఎంజాయ్ చేసేసుకుంటాను అయ్యోప సంసారి కదా అని ఎందుకంటే వీడు ఎంజాయ్మెంట్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది అట్టు ఇప్పించట్టు తిరిగేసే అవసరం కాబట్టి ఎవడైతే నేను ఇది చేశాను అది చేశాను అంటాడో వాడు సంసారి నేను ఇది భోగించాను అది భోగిస్తున్నాను భోగించాను భోగిస్తాను అంటాడో వాడు సంసారి ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా అయితే మరి ఆత్మస్వరూపంలో కర్తృత్వం లేదా లేదు మీకు తెలుసుకోవాలి మరైతే ఈ చేసేది ఎవరు ఆత్మకాదు మరి ఎవరు ఎవరో చేస్తే మీకు మీద ఆత్మకాదని తెలుసుకోండి అలా కాదండి ఎవరు చేస్తున్నారో తెలిస్తే ఆత్మకాదని తెలుసుకోవడం తేలిపోతుంది అయితే సరే అనాత్మధర్మం కర్మ ఏ కర్మ అయినా ఎలా ఎలా నిర్వహించబడుతుంది బయట ఉండే వస్తువులతో నిర్వహిస్తాను ఇల్లు కట్టేది అనుకోండి దేనితో కడతాను సిమెంటు ఐరన్ ఇలాంటి వస్తువులతో కడతాను చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియములతో కడతారు అయితే సంకల్పం ఎక్కడి నుంచి ఇల్లు కట్టాలనే సంకల్పం ఎక్కడ ఉంటుంది మనస్సు ముందుకు ఉంటుంది కాబట్టి మనస్సు కర్త చేతులు కాళ్ళు కర్త ద్రవ్యములను వినియోగించి మీరు కర్మని చేస్తారు అంటే మనస్సుని చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములని సకల జగత్తుని ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యముందు కర్తృత్వము లేని The doership is how deep it is. Doership is how deep? It is mind deep. And then mind varakum into the doership. Not more. Atmane touchyegu. Bhokta ratvam sukhaan hunistunam dukhaan hunistunam dharamadhi yudhi. It is mind deep. Ipunu meru. Yajana ice cream ternanam kondhe. Ice cream ternanam kondhe. Iko nalakume kattukha gane salala ga nipushna. నాలుకతో రుచి తీయగా అనిపిస్తుంది కాబట్టి నాలుక ఎందు భోగము గలదు ఆ నాలుక నుంచి మనస్సుకి ఉల్లాసంగా అనిపిస్తుంది ఎంత భోగంగా ఐస్క్రీమ్ తృప్తి కలుగుతుంది కాబట్టి మనస్సునందు భోగము గలదు ఆత్మ చైతన్యంలో ఏ భోగము ఉండదు కాబట్టి ఆత్మస్వరూపము కర్త కాదు భోక్తా కాదు క్షేత్రధర్మము వల్లే భోక్త రూపములు క్షేత్రధర్మము కానీ వీడు అజ్ఞానం చేత వాటిని ఆత్మస్వరూపం ఉంటే ఆలోచించుకుని ఉంటారు ఇంతవరకు తెలుసు ఇప్పుడు వాటింది చూడండి కర్తృత్వ భోతృత్వ రక్షణ సంసార కాబట్టి సంసారానికి నిర్వచనం ఏమిటి కర్తృత్వ భోతృత్వములే సంసారము ఇప్పుడు ఈ సంసారం ఎక్కడ ఉన్నది ధేయస్థ ధ్యేయమైన క్షేత్రమునందు కలదు అంటే ఇలాగా మనస్సు దేహము మనస్సు ఇంద్రియముడు దేహము వాటి ఎందు అవిజ్ఞేయముడు వాటి ఎందు ఈ సంసారము కలదు కానీ మనం ఏం చేస్తున్నాము జ్ఞాతవి అవిద్య అధ్యారోపిత జ్ఞాత అయిన ఆత్మయందు అజ్ఞానము చేత మనం ఆరోపించుకుంటున్నాం చేతుల ఎందుకే కర్తృత్వాన్ని నేనే కర్తను అని వీడు అనుకుంటున్నాడు చే ఇంద్రియముల ఎందుండే కర్మేంద్రియముల నుండే కర్తృత్వాన్ని తన ఎందు ఆలోపించుకుంటున్నాడు జ్ఞానేంద్రియముల ఎందుండే భోతృత్వాన్ని తనపై ఆలోచించుకుంటున్నాడు అజ్ఞానం చేత ఆలోచించుకుంటున్నాడు అజ్ఞానం చేత ఓకే ఇప్పుడు ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఆ రూల్ ఒకసారి మీరు గుర్తుకే సఖం రూల్ ఏమిటి అజ్ఞాన శైతే హోతాహే అసల్మే ఓ రహిన్ హోతాహే అజ్ఞానం చేత ఏది జటిల్లుతుందో అది యథార్థముగా ఘటించేది కాదు ఇప్పుడు చెప్పండి కర్తృత్వ భోక్తృత్వములు అజ్ఞానము చేత ఆత్మయల్లు ఆరోపించబడుతున్నాయి తెలిసిందా ఇప్పుడు ప్రశ్న ఆత్మయం కర్తృత్వము ఉంటుందా ఉండదు భోక్తృత్వం ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదండి అజ్ఞానం చేత ఆరోపిస్తున్నారంటుంటే ఇంకెందుకు ఉన్నదేమిటి అంతే అదే అదే దానికి హేతు తెలిసింది కదా ఆ మాట ఇది తేన జ్ఞాతు కాబట్టి జ్ఞాతైన ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వములు ఆరోపించినంత మాత్ర ఆత్మయందు వ్యక్తి దోషము సంక్రమించదు ఆత్మైన ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వభోక్తృత్వములనే సంసార దోషము సంక్రమిస్తే ఆత్మ వేరు ఈశ్వరుడు వేరు అయిపోతాడు ఈశ్వరుడు అసంసారి ఆత్మ సంసార కదా కానీ ఆత్మ ఎందుకు సంసారం లేదు ఎందుకు లేదు అజ్ఞానం చేత ఆరోపించ ఆరోపించబడుతోంది కదా ఎందుకు లేదు ఆరోపించబడుతోంది కదా అంటే చూడు ఆరోపించబడుతున్న మాట సత్యమే కానీ అజ్ఞానము వలన ఆరోపించబడుతోంది కాబట్టి ఆత్మస్వము తమందుకు అర్మప్రహోత్రత్వము యథార్థముగా లేదు అంటే దీని అర్థమైన దర్శనం భోక్తృత్వానికే మరో మాట మమ నాది కర్తృత్వానికే మరో మాట అహం నేను చేసేది నేను అనుభవించేది నేను అని అంటే పాడు సంసాలు ఈ జగత్తులో నేను చేసేది ఏమీ లేదు నేను అనుభవించేది ఏదీ లేదు నేను మమో నిరహంకార జగత్తులో నేను అనుభవించదగ్గది ఏదీ లేదు నేను చేయదగ్గది ఏదీ లేదు నేను శాంతుడనై ఆత్మస్వరూపుడనై మౌనముగా ఉన్నాము అని వాడు తెలుసుకుంటే వాడు అసంసారైపోతాడు ఆ అసంసారి ఆత్మచైతన్యమై ఈశ్వరుడు అంటే అదే ఈశ్వరుడు అంతకంటే వేరే ఏమీ ఉండదు ఆ విధంగా ఆత్మ ఈశ్వరులకు అర్థమయ్యి మంచి అదే జ్ఞాతుడు కించిత్ దృశ్యతి జ్ఞాపక జ్ఞాత అయిన ఆత్మ ఏదోషము దృష్టా యథా బాళైర్థ్యారోపి ఆకాశవత్వాదున్యత పట్టువాళ్ళు నీచి దృశ్యతే పట్టుకోవాలి వాక్యాన్ని పూర్తయా వాక్యం పూర్త ఆకాశమలవాదినా నీష్యని యాడ్ చేస్తే సెంటెన్స్ పూర్త దీనికి దృష్టాంతం ఏంటంటే ఆకాశమును పిల్లలు బాలాహంటే నా బాలాహంటే అవివేకిన అని చెప్తారకు స్ంధయా బాల అంటే తల్లి వాళ్ళు కూర్చుని పాలు తవ్వుకున్నవాడు బాలుడే కాదు వివేకము లేని వాడు మహాత్ములు బాలశ్దాన్ని వాడేరు వాడు మూర్ఖుడని అన్నారని అర్థం నాకు అదే వాడు పెద్దవాళ్ళు అనుకుంటున్నాను అలా అంటు కదా ఈ మూర్ఖులు అవివేకులు ఏం చేస్తారంటే ఆకాశం చేసి ఆకాశం ఎలా ఉందో తెలిసిన ఈ గంగాళము వెళ్ళా గంగాళము ప్రజలతో వంటలు చేసినప్పుడు కోట్ల ఉంటా గంగాళము అలా బోర్లు గించిన గంగాళము వలన ఉన్నది అని అన్నారు ఆకాశం అంటే ఇప్పుడు ఆకాశం అంటే పైన ఒక డోల్ ఉన్నది అవునా డోన్ అంటే అలా మనం పైకి వెళ్తే వెళ్తే వెళ్తే వెళ్తే అక్కడికి మీరు వేగంగా పైకి వెళ్ళిపోతున్నా అనుకోండి అలా వెళ్ళి వెళ్తే నెత్తికి ధనిదం తగులుతుంది ఎందుకంటే అక్కడ డోము ఉన్నది దాన్ని తలము అంటారు తలము అంటే డోము ఈ గంగాలం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అక్కడ ఒక డోము ఉన్నది అని అనుకుంటారు